ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరంకరం న్యం గుణేభ్య కర ద్రష్టాము పశ్యతిభ్య పదం వేత్తి మద్భావం శోధిగచ్చతి ఈ శ్లోకంలో ప్రధానమైన ప్రతిపాదన ఏమంటే మీ స్వరూపమునందు లేదు మీరు ద్రష్టయే కాని కర్త కాదు చూడండి మనిషి అలా ఉండగా మనిషిలో మూడు స్థాయిలు మూడు లెవెల్స్ ఉన్నాయి లెవెల్ ఇంగ్లీష్లో లెవెల్ అని లేకపోతే డైమెన్షన్ ఉంటారు మూడు డైమెన్షన్స్ మామూలుగా తెలుగులో చెప్పాలంటే మూడు స్థాయిలు గలవాలి ఒకటి భౌతికము ఫిజికల్ బాడీ దానికి రోజు స్ట్రాంగ్ ఉండాలి నిద్ర నిద్రనే పడుకోవాలి లేకపోతే ఫిజికల్ బాడీకి కావలసిన క్యాటరింగ్ ఏదో ఉంటుంది సర్వీస్ చేస్తూ ఉండాలి దానికి తిండి పెడుతూ ఉండాలి కార్లు పెట్రోల్ పోసినట్టుగా ఫిజికల్ బాడీకి ఫ్యూజల్ వేస్తూ ఉండాలి ఇంధనం పడేస్తూ ఉండాలి పొద్దున్నే ఇడ్లీలు మధ్యాహ్నం పెరిగిపోవడం కూర పప్పు పూసు రాత్రి చపాతీ దేని ఈ ఇంధనాన్ని పడేస్తూ ఉండాలి తర్వాత రోగం వస్తుంది తప్పనిసరిగా రోగం వస్తుంది రోగం రావడానికి రెండు హేతువులు ఒకటి అరిగిపోతూ ఉంటాయి పార్ట్లన్నీ అరిగిపోయిన పార్ట్లు అరిగిపోవడమే రోగం ఇంకా అక్కడ వేరే రోగం ఉంటుంది అదొక రకమైన రోగం అంటే అతి సహజమైనది అనమాట మోకాళ్ళ నొప్పులు మొదలైనవన్నీ అవి రోగాలుగా పరిగణిస్తాం కానీ వాస్తవంలో వాటిని రోగాలు అనడానికి వీలు లేదు అరిగిపోయాయి అయినా కానీ మనకి నొప్పిని కలిగిస్తాయి ఇబ్బందిని కలిగిస్తాయి కనుక వ్యాధి ఉంటాం సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి తర్వాత మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోయినట్లయితే వ్యాధులు వస్తాయి సో మీకు ఒక రూల్ ఉంది నేను ఎక్కడో విన్నాను హృషికృష్ణలో ఎవడో మహాత్ములు చెప్తూ ఉంట చెప్తుంటే ఉన్నా కమ్ ఖాకే కోయి నీ మరా చెప్పాడు తిండి ఎక్కువై భోజనం ఎక్కువై జనులు వ్యాధులను తెచ్చుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు తప్ప ఆహారం తక్కువైన కారణంగా మరణించిన వాడు లేదు అని సో జనరల్గా ఎక్కడైనా కొన్ని అన్ఫార్చునేట్ ఎక్సెప్షనల్ కేసెస్ని మినహాయిస్తే జనులు మరణించేది ఆహారం అధికమవడం చేతనే మరణిస్తారు ఈ అభిప్రాయం ఏమంటే అధిక ఆహారాన్ని స్వీకరించినట్లయితే వ్యాధిలోనే వస్తాయి ఇన్ ఎనీ కేస్ వ్యాధికి కారణం ఏదైనప్పటికీ మందు వేసుకోవాలి మందు నేను మందునే అర్థం చేసుకుంటా తప్ప నా థి నా థింకింగ్లో అల్లోపతి హోమియోపతి అది ఇలాంటి పతీలేమీ లేవు నా థింకింగ్లో దే ఆర్ నాట్ బ్యాడ్ లేవండి మొక్కలు నొప్పిగా ఉందనుకోండి నారాయణ తైలం రాస్తే తగ్గితే ఇప్పుడు నారాయణ తైలం ఏమిటి మందు ఒకవేళ నారాయణ తైలం రాస్తే ఊరికి జిడ్డే మిగిలింది తప్ప నొప్పి ఏమీ తగ్గలేదనుకోండి సపోజ్ వాలూని అని ఒకటో సోడియం ఆయింటి అది రాస్తే తగ్గిందనుకోండి ఇప్పుడు ఇప్పుడు మందు ఏమిటి వాల్యూని ఇస్తే మంది దీంట్లో ఇది మనది ఆయుర్వేదం అది వాడిది పరాయి వాడిది ఈ దృష్టి తప్పు ఎందుకంటే డైట్రోసెనాక్ సోడియంని ప్రపంచానికి అంతకీ సప్లై చేసేది మనమే హైదరాబాద్ ఇస్ది ఫార్మసూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి ఇవి అన్నీ తర్వాత విజ్ఞానానికి స్వాపరా అనే తేడాలు లేవు జ్ఞానానికి బౌండరీస్ ఏమి కాబట్టి మందు వేసుకోండి kondabanda antaru nenu allopathy vesko unde anta it is a fixation mere ga on fixation pettukunnaru alla undapo allopathy, allopathy veskovalsundhi avasaram aithe veskondi therefore don't say allopathy there is nothing like allopathy there is nothing like homeopathy there is nothing like ayurveda there is only medicine and therefore you use medicine be practical pragmatic anta బాడీ అనే ఒక లెవెల్ ఆ లెవెల్కి కావాల్సినటువంటి అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ దానికి చేయాల్సింది మీరు చేసేస్తారు బట్ అది వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ యూ మీ యొక్క ఎగ్జిస్టెన్స్లో మీ ఉనికిలో అది చిన్న మీ మనుగడలో దేహము అనేది ఒక చిన్న భాగం ఇంకొక హయ్యర్ లెవెల్ ఉంది ఏమిటది మనస్సు బుద్ధి అన్నదే మన నేను ఇంకే జనరల్గా చెప్తున్న ఆకర్షిక సైకలాజికల్ లెవెల్ అనో లేకపోతే సైకలాజికల్ డైమెన్షన్ అనో అంటారు కదా అది కదా అది దాంట్లో మీకు సుఖము దుఃఖము ఇత్యార్థులన్నీ దాంట్లోనే ఉంటాయి హ్యూమన్ యాస్పిరేషన్స్ ఆకాంక్షలు ప్రేమ దయా ఇవన్నీ కూడా ఆ డైమెన్షన్లోనే ఉంటాయి ఈ దేహం యొక్క కర్మ చలనమంతా కూడా ఆ సైకలాజికల్ డైమెన్షన్లో పుడుతుంది స్థూలము స్థూలము స్థూలము సూక్ష్మం నుంచి ఆవిర్భవిస్తుంది కాబట్టి మీరు ఏదైనా పని చేయాలంటే అదిగో ఆ సైకాలజీ డైమెన్షన్ ఏదైతే గలదో అక్కడ సంకల్ప రూపంగా కర్మ అక్కడ పుడుతుంది థాట్ ఇస్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ థాట్ అక్కడి నుంచి వస్తుంది మీరు ఏదైనా బిల్డింగ్ కట్టారనుకోండి ఆ బిల్డింగ్ ఎక్కడ ఆరిజినల్ అయింది ఆరిజినేట్ అయింది థాట్లో ఆరిజినేట్ అవుతుంది థాట్ నుంచి ఆరిజినేట్ అవుతుంది ఆ థాట్కు ఉన్న పవర్ అటువంటి ఒక హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ట్వంటీ స్టోరీస్ బిల్డింగ్ కట్టాడు ఒక ఆయన అది ఎక్కడి నుంచి చిన్న బిల్డింగ్ థాట్ ఫస్ట్ థాట్ దెన్ ఆర్కిటెక్ట్ దెన్ ఇంజనీర్ దెన్ వర్క్ ఫోర్స్ బిల్డింగ్ థాట్ నుంచి వస్తుంది ఎవరిథింగ్ కంస్ ఉంది థాట్ కాబట్టి థాట్కున్న పవర్ ఎంత గొప్పదంటే మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టినదికి దానికి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది థాట్ నుంచి వచ్చింది సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్ ఆ డైమర్షన్ చాలా గొప్ప డైమర్షన్ అది మీలో ఉన్నది రెండవది అయితే మామూలుగా జనులు ఇంత మాత్రమే తెలుసుకుంటారు దీ రెండింటి కంటే కూడా ఆంతరము అంటే లోపల ఉండేది రెండింటికంటే సూక్ష్మము అయినా మూడవ డైమెన్షన్ కలదు దాని పేరే ఆత్మ చైతన్యము అని చైతన్యము అని ఆత్మ అని అలా అంటూ మూడవ డైమెన్షన్ అది దట్ ఈస్ ది డైమెన్షన్ ఆఫ్ లెస్ అంటే చేతన తెలివి అనే డైమెన్షన్ ఇవి మూడు ఉన్నాయి ఈ మూడులో నేను యొక్క యథార్థమైన అర్థము అది తెలివియే ఈ మనస్సు లేక బుద్ధి అనే సైకలాజికల్ డైమెన్షను ఫిజికల్ డైమెన్షను ఆ రెండింటికి కలిపి ప్రకృతి అని పేరు ప్రకృతి యొక్క సూక్ష్మ భాగము మనస్సు ప్రకృతి యొక్క స్థూల భాగము దేహము మొత్తానికి గుణములు ఆ మూడు గుణములు త్రిగుణాత్మకమైన ప్రకృతి మనస్సు దేహము మధ్యలో ఇంద్రియాలు కూడా పెట్టండి సో ఆ రూపంగా ప్రకటమై ఉన్నది కాబట్టి మీ అందు దేహము ఇంద్రియములు మనస్సు ఇది ప్రకృతి ఎరుక తెలివి ఏదైతే అది ఆత్మ ఇది మీ యొక్క స్వరూపం ఇది ఎప్పుడో భవిష్యత్తులో మీకు ఈశ్వరానుగ్రహం కలిగి ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు పరిస్థితి అనుకోకూడదు ఇప్పుడు ఇక్కడ మీ పరిస్థితి అది మీరు ఇలా కూర్చొని ఉండగానే మీయందు ఈ మూడు లెవెల్స్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కర్త ఎవరు కర్త ఎవరు అంటే క్రియ ఎక్కడ ఆరంభమవుతోంది ఎక్కడ పుడుతోంది అదే కదా మరి కర్త ఎవరు అంటే సో దానికి సమాధానం ఏమిటంటే గుణములు మాత్రమే కర్త గుణముల కంటే అతీతమైన ఏ ఆత్మ చైతన్యము అనే డైమెన్షన్ మూడవ డైమెన్షన్ అని చెప్పానే ఏది కలదు అది మాత్రం కర్త కాదు గుణేభ్య అన్యం కర్తారం నా అనుపశ్యతి వీడు శాస్త్రం చదువుకున్నాడు శాస్త్రం చదువుకోకముందు లోకంలో అందరూ ఏమనుకుంటారు నేనే కర్తను అనుకుంటాను కొందరో అలాగే అనుకుంటారు మీరు మాల్కి వెళ్ళారనుకోండి అక్కడ కర్తెవరు మీరే కర్త కదా దేవాలయానికి వెళ్ళారనుకోండి పూజ ఏదో చేసుకోవటానికి కర్తెవరు మీరే కర్త కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరే కర్త ఇంటికి వచ్చారనుకోండి కర్తెవరు మీరే ఇప్పుడు శిక్షలు విధించింది ఎవరికి విధిస్తారు కర్తలకి శిక్షలు విధిస్తారు తర్వాత మంచి మంచి అవార్డులు ఇస్తారు లేకపోతే ఒక్కొక్క ఉద్యోగాలు ఇస్తారు ఎవరికి ఇస్తారు కర్తలకు ఇస్తారు ఎవరా కర్త మీరే కర్త కాబట్టి లోక వ్యవహారం అంతా కూడా నేను కర్తాను అనేటువంటి భావన మీద ఆధారపడి ఉంటుంది ఇంకా వైదిక వ్యవహారం అంటే దేవాలయానికి వెళ్ళారు పూజ విధో చేసుకుంటారు లేకపోతే తీర్థయాత్రలు చేస్తారు దేవతలను దర్శిస్తారు ఏవేవో యజ్ఞాల యోగాలు చేస్తారు దానాలు ధర్మాలు చేస్తారు ఈ వ్యవహారముల కంతకు కర్త ఎవరు అక్కడ కూడా మీరే కర్త అయితే మరి సత్యం ఏమిటి మీరు కర్త కాదు ఇప్పుడు నాలాంటి పూటగాడికి ఉన్నటువంటి ఇబ్బంది మీకు అర్థమైందా ఏమిటి ఇబ్బంది నేను ఏదైనా పురాణం పాఠం చెప్పాను అనుకోండి మీరే కర్త దాంట్లో మీరందరూ చక్కగా ప్రేమగా తల ఊపుతారు నేను మీరు కర్తలంటే అవునలే తల ఊపుతారు అంటే ఎదురీతే ఉండదు ఆ ప్రవాహంలో పడి హ్యాపీగా వెళ్తూ ఉండొచ్చు ఎదురీతా అని ఉండేది ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు సైకిల్ తొక్కితే మీకు తెలుసు మేము సైకిల్ ఎక్కి పది కిలోమీటర్ల దూరం వెళ్తూ ఉండేవాడు సైకిల్ మీద వెళ్తూ ఎదురు గాలి అని ఉండేది మేము సైకిల్ ఎక్కితే అనుక్కునేవాడు ఎలా ఎదురుగాలి బాడు కాలగొట్టిన సైకిల్ తొక్కుతూ ఉంటే మేము ఇలా తొక్కితే ఆ గాలి మమ్మల్ని వెనక్కి తోసి నన్ను తోస్తామన్నాం పది కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పట్టింది వచ్చేప్పుడు మాలుగాల్లో ఎలా వచ్చేసి వాళ్ళ వద్ద వస్తున్నారండి పక్షులాగా ఎదురుకుంటుంది అక్కడ వచ్చిన సైకిల్ గాల్లో తేలిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంది ఈ పాఠం వాటిది ఎదురుగాలి పాఠం మీరు ఇక్కడ పాఠానికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు కర్త ఆ కర్తని కూర్చోబెట్టి నువ్వు కర్తవి కాదు అని చెప్పాలి ఏం పాఠం ఉంది ఒకప్పుడు నన్ను నేను అనుకుంటా ఇది ఏం ప్రారంభం ఇది ఈ పాఠం ఇలాంటి పాఠం పెట్టుకున్నాను నేను ఎందుకంటే చక్కగా సాంద పురాణంలో ఈ ఇప్పుడు దీనికి సంస్కృతంలో పదోవంతు సంస్కృతం చాలు పురాణానికి పురాణం చెప్పేవాళ్ళు ఆ మాత్రం సంస్కృతం కూడా లేకుండా చెప్పేస్తున్నారు పదోవంతు కూడా ఎక్కువైపోతుంది ఈ సంస్కృతం కాబట్టి సాంద పురాణము లేకపోతే ఏవో ఉన్నాయి గర్గ సంహిత అత్యంత మధురమైనటువంటి కల్పంతో ఉంటుంది గర్గ సంహిత యో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంత హ్యాపీ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ సో యు హేర్ విత్ మీ ఐ హెవ్ టు బేర్ విత్ ది సబ్జెక్ట్ అండ్ యూ హెవ్ టు బేర్ విత్ మీరు కర్త కాదు యూ హౌ టు నో దాట్ ఎందుకంటే చలనం క్రియా అంటే చలనం ఈ చలనం అనేది మనస్సు ఇంద్రియములు దేహమునందు మాత్రమే ఉంటుంది చుట్టూ జగత్తు ఆ జ్ఞానము జ్ఞానస్వరూపమైన ఆత్మయందు చలనము ఉండదు కాబట్టి ఆత్మయందు చలనము ఉండదు ఆత్మ చలనాన్ని ప్రకాశింపజేస్తుంది ఆత్మ రైలు పట్టాలంటే రైలు పట్టాలలో చలనం ఉండదు రైలు పట్టాలకి చలనం ఉండదు ఇప్పుడు సికింద్రాబాద్లో రైలు ఎక్కారనుకోండి రైలు చదువుతుండగా రైలు పట్టాలు కూడా కదలం ప్రారంభించాయనుకోండి దీన్ని థీరీ ఆఫ్ రిలేటివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బెటర్ అండ్ రస్సల్ చాలా బాగా డిస్క్రైబ్ చేస్తాయి సో రైలు పట్టాలు కూడా కదలం ప్రారంభించాయి రైలు పట్టాల స్పీడు రైలు స్పీడు సమానంగా ఉన్నట్లయితే రెండు గంటల ప్రయాణం తర్వాత కూడా మీరు సికింద్రాబాద్లోనే ఉంటారు ఏమంటే రైలు పట్టాలు బాగా ఎక్కువ స్పీడ్లో రైలు తక్కువ స్పీడ్లోనూ పయనిస్తే మీరు వరంగల్ వైపు ప్రయాణం మొదలుపెట్టి గంట తర్వాత వికారాబాదు చేరుకుంటారు రైలు పట్టాల స్పీడ్ తక్కువ రైలు స్పీడ్ ఎక్కువ ఉన్నట్లయితే వరంగల్ వైపు మీరు అభిముఖంగా పయనించి ఆరు గంటల తర్వాత వరంగల్ చేరుకుంటారు సీరియస్ రిలేటివిటీ ఇదంతా ఎందుకు చెప్పారంటే రైలు పట్టాలు పయనించము కదలవు అలా స్థిరంగా ఉంటాయి కదలవు ఒకప్పుడు రైలు పట్టాలు కటకట కటకట కదిలేయంటే ఆ ట్రాక్ చాలా పాతదైపోయిందని అర్థం రైలు పట్టాలు కదలవు సో ఇప్పుడు మనం రైల్లో వెళ్తూ ఉంటే ఇలా ఇలా డ్యాన్స్ చేస్తూ పోతుంది రైలు అది ఎందుకంటే ఆ భోగి సరైంది కాదు దాని కన్స్ట్రక్షన్ ఫూడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పట్టాలు కూడా కొంచెం హోల్డ్ అయ్యాయి అన్నమాట అంజేతలో అలాగే మామూలుగా అసలు మంచి అడ్వాన్స్డ్ ట్రైన్ సిస్టమ్స్లో యూరప్లోనూ అక్కడ ట్రైన్లో వెళ్తుంటే టేబుల్ వేసుకుని మీరు అక్కడ లంచ్ సర్వ్ చేసుకుని హ్యాపీగా భోజనం చేయొచ్చు ఏది కూడా కదలను కూడా కదా అసలు మీరు వెళ్తున్నట్టు కిటికీలోంచి చూస్తే కానీ వెళ్తున్నట్టు తెలియదు కిటికీలోంచి చూస్తే ఆ చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు కాబట్టి మీరేమనుకుంటారు చెట్లన్నీ మనకి వెళ్ళిపోతున్నాయి అనుకుంటారా అనుకోరు మనం ముందుకు వెళ్తున్నాం అని అనుకుంటారా కాబట్టి సో ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆ రైలు పట్టాలు ఎలా అయితే అధిష్టానం కదలం కానీ కూటస్థమంటారు బండరాయిల పొడు ఉంటారు అది కదలం అలాంటి చై తత్వం ఒకటి మీ ఎందు కలదు అది ఏమిటి అంటే తెలివి ఆ చైతన్యము మీ ఎందుకలదు నిజానికి మీకు దేహము తెలుస్తుంది కదా అదిగో ఆ చైతన్యంలోనే తెలిసింది మనస్సులో స్థితిగతులు మీకు తెలుస్తూ ఉన్నాయి కదా అదిగో ఆ చైతన్యంలోనే తెలిసింది కాబట్టి నా స్వరూపము ద్రష్ట కర్తవరండి కర్తవరండి ప్రశ్న అడుగుతారు పిచ్చి ప్రశ్న గుణముల కంటే మరొక కర్త లేదు కర్త అంటే ఎవరు గుణములే గుణేభ్య అన్యం కర్తారం నా అను అలా ఎవడైతే ఉంటాడో వాడు గుణేభ్యష్ట పరం వేతి ఆ గుణములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని వాడు తెలిసిన వాడు అవుతాడు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ క్రియలు అవుతూ ఉంటాయి క్రియలు చక్కగా నడుస్తూ ఉంటాయి కానీ జరిగే క్రియ ప్రతి కూడా మనస్సునందు మాత్రమే ఘటిల్లుతో ఉంటుంది ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది మైండ్ ఓన్లీ మనస్సులో మాత్రమే క్రియలు నడుస్తూ ఉంటాయి మీ స్వరూపంలో ఏ క్రియ ఉండదు కాబట్టి ఆ అదొకటి గమనించాలి తర్వాత ఇంకొక చిన్న రహస్యం చెప్తుంది ఇంట్లో మీరు జాపిక సూక్ష్మంగా పరిశీలించాలి చూడండి చలనము కర్మ అని రెండు ఉన్నాయి మీరు ప్రకృతిని చూడండి ఎక్కడ చూసినా కూడా ప్రకృతి అది చలనముతో నిండి ఉంటుంది సో మచ్ సో ప్రకృతికి పేరేమిటంటే ఫినామినల్ నేచర్ ఆర్ వరల్డ్ అని పేరు ఫినామినల్ అనే విశేషణంతో దాన్ని వర్ణిస్తారు ఎందుకంటే ప్రకృతిలో సర్వత్రా కూడా చలనము ఉంటుంది ఇప్పుడు గాలి ఎప్పుడు వీసుకు అది గాలి వీచట్లేదని మీరు అన్నప్పుడు కూడా గాలి వీచుతూనే ఉంటుంది తక్కువగా వీచుతూ ఉంటుందంటే తర్వాత నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది నీరు మీరు అనొచ్చు ప్రవాహం లేదండి ప్రవాహం లేదంటే కనపడేంత లేదని అర్థం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది చెట్టు స్థిరంగా ఉందని మీరు అనుకుంటారు అదేమీ స్థిరంగా ఉండదు అది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది లేకపోతే ఎండిపోతూ ఉంటుంది దాని లోపల గత ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అది భూమిలో ఉండేటువంటి నీటిని ఇతర పదార్థములలో గ్రహించి ఆకాశంలో పైకి ఆ కొమ్మల్లోకి పంపిస్తూ ఉంటుంది అది ముందు చిగుళ్ళు వస్తాయి తర్వాత పువ్వు వస్తుంది తర్వాత కాయ వస్తున్నాయి తర్వాత పండు వస్తుంది ఈ ప్రాసెస్ మూడు నెలలు కొడుతుంది ఈ మూడు నెలలు కూడా అది కదులతోనే చలనము ఉంటుంది కాబట్టి ప్రకృతి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది గ్రహములన్నీ కూడా తిరిగేస్తూ ఉంటాయి తిరగకుండా స్థిరంగా ఉండేది ఏదీ లేదు ఈ సృష్టిలో మీరు మీ లోపలికి రండి మీ లోపలికి వస్తే మీకు అంతటా చలనమే ఉంటుంది కానీ మీకు ఆ చలనము మీ ఇంద్రియములు బహిర్ముఖములైన కారణముగా మీకు అనుభవానికి రాదు మీ చెవులు బయట ఉండే శబ్దాల్ని వినగలుగుతాయే తప్ప మీ గుండె యొక్క చప్పుళ్ళని ఆ చెవులు వినలేవు చెవులు బహిర్ముఖములుగా ఉంటాయి మీ కళ్ళు బయట ఉండేటువంటి వస్తువుని చూడగలుగుతాయే కానీ ఆ కళ్ళలోపల ఉండేటువంటి ఆ రెటీనా లేదా బ్రెయిన్ వాటిని ఆ కళ్ళు చూడలేవు మీ స్పర్శ బయట ఉన్నటువంటి వేడిని చల్లదనాన్ని స్పృశం కదలుతుందే తప్ప మీ లోపల లోపల ఉన్నటువంటి టిష్యూ లోపల రక్తం ప్రసరిస్తూ ఉంటుంది మీకు మరి స్పర్శ తెలియాలక్కర్లేదా చిన్న చీమ ఎలా పాకుతుందనుకోండి మీకు స్పర్శ తెలుస్తుంది తక్కువ తెలుసుకుంటుంది చిన్న చీమ బుల్బుల్లి చేంటాయి అది పాకుతూ ఏదో స్మాల్ దోకినట్టుగా అనిపిస్తుంది రెండులో చూసుకుంటే చేమ పాకుతూ అంత సూక్ష్మంగా మీరు బయటలో ఉన్న స్పర్శని లోపల రక్తము మహావేగంతో ప్రవహిస్తూ ఉంటుంది మీకు దాన్ని స్పరిశపలుస్తుందా తెలియదు మీ లోపల ఉన్నటువంటి ఆ చలనము మీ లోపల ఎంతో గొప్ప చలనము కాదు రక్తం అలా ప్రసరిస్తూనే ఎంతకాలం ప్రసరిస్తూ నాకు రక్తం తల్లి గర్భంలో కణము నుంచి ప్రారంభించి దీన్ని శ్మశానంలో కట్టెల మీద పెట్టే వరకు రక్తం ప్రసరిస్తూ ఉంటుంది రక్త ప్రసారో ఆడదు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది గుండి ఎన్నిసార్లు కొనుక్కుంటుంది ఎంత బ్లడ్ని పంపు చేస్తుంది అనే ఒక క్యాలిక్యులేషన్స్ చేశారోసారి నేను ఎక్కడో చూసాను ఆ క్యాలకులేషన్స్ ఇప్పుడు మీరు ఏదైనా వన్ హార్స్ పవర్ పంపు ఉంది చూడండి అటువంటి వన్ హార్స్ పవర్ పంపు పదేళ్ళు నిరంతరంగా పనిచేస్తే ఎంతో మీ గుండే అంట ఇంకా తక్కువ చెప్తున్నానేమో నేను ఒక ట్యాంకుని అలాంటి ఒక పదివేల ట్యాంకులని నింపిట నింపడానికి ఎంత హార్ష్ పవర్ అవసరమో మీ గుండె అంత బ్లడ్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది సో ఈ రకంగా గుండె నిరంతరము చేరుస్తూ ఉంటుంది తర్వాత సెల్స్ ఉంటాయి కణములు జీవ జీవకణము లోపల ఆర్గానిక్ సిన్ససిస్ ప్రోటీన్ సోడి అలా సిన్ససైజ్ ఫ్యాక్టరీ జీవ కణమును ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక ఫ్యాక్టరీగా పోల్చిన అది ఒక ఫ్యాక్టరీ దాంట్లో కణాలు ఆ లోపల ప్రోటీన్స్ అలా నిర్మాణం అవుతూనే ఉంటాయి ఓ ఎమినోయాసిడ్ని అలా పికప్ చేస్తుంది ఫుడ్ నుంచి ఎమినోయాసిడ్ని అలా పికప్ చేస్తుంది ఒక ఆరెంజే పికప్ చేసి అక్కడ ఒక చిన్న మాలని గుచ్చినట్టుగా అది గుచ్చుకుంటాం అనమాట ఇవి ఎమినోయాసిడ్ని అక్కడ గుచ్చుతుంది మళ్ళీ ఇలా ఇలా తిరుగుతుంది మళ్ళీ ఇంకో ఎమినోయాసిడ్ని పికప్ చేస్తుంది మళ్ళీ దాన్ని గుచ్చుతుంది ఆ ఈ ప్రోటీన్స్ అలా మ్యానుఫ్యాక్చర్ అవుతూనే ఉంటాయి ఇరవై నాలుగు అంతటి చలనము మీ ఎందుకు కలదు ఓకే ఈ చలనము వేరు కర్మ వేరు చలనానికి కర్మకి తేడా ఏమిటి ఎక్కడైతే నేను చేస్తున్నాను నాకు ఈ కర్మ యొక్క ఫలము కావాలి అని ఒక కోరిక లేక ఒక భయము వచ్చి భయము కోరిక భోక్త భయం అంటే వాడికి ఏదో దుఃఖం వస్తుందేమో దాన్ని పరిహరించడం కోసం ఏదో చేస్తున్నాను అనుకుంటాడు కాబట్టి కోరికలు భయములు ఎక్కడైతే ప్రవేశిస్తాయో అక్కడ ఆ క్రియకు ఒక భోక్త ఆ క్రియకి ఫలము అని ఒక భోక్త ఆ క్రియను చేసేవాడను నేను అనే ఒక కర్త పుడతాడు పుట్టినప్పుడు ఆ క్రియయే కర్మ అవుతుంది ఎవరో తేడా తెలిసిందా నది ప్రవహిస్తోంది అది కర్మ కాదు చలనము ఎందుకని కర్త భోక్త ఉండడం రక్తం ప్రసరిస్తోంది దేహంలో అది కర్మ కాదు ఎందుకని అది క్రియ ఎందుకని చలనము ఎందుకని కర్తభోక్తలు లేవు నేను పాఠం చెప్తున్నాను ఇది కర్మ ఎందుకని ఇన్ని చెప్పి మునుగారిని నేను ఈ పాఠం చెప్పడం వల్ల నాకు లాభం కలుగుతుంది ఏమైంది అది కర్మ అయింది కాబట్టి కర్మకి చలనములకు తేడా ఏమిటంటే ఎక్కడైతే చలనం మీద మీరు కర్తృత్వ భోక్తృత్వాలని అధ్యారోపణ చేస్తారో అసలు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి ముందు వస్తుంది తర్వాత కర్తృత్వం వస్తుంది భోక్తృత్వాలు ఎందుకు వస్తుంది కామనల్ని బట్టి భోక్తృత్వం మీరు ఉదయిస్తాయి దాన్ని బట్టి భోక్తృత్వం వస్తుంది కామనలే కాదు భయాలు కూడా యువో భయాలు ఇన్సెక్యూరిటీ ఎల్ఐసి పాలసీ తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు ఎల్ఐసి పాలసీ అంటే నేను చచ్చిపోతే ఇంట్లో వాళ్ళు వీధిలో పడకుండా ఉండడానికి ఎల్ఐసి పాలసీ నేను బతికొండగా వీధిలో పడరా పడరు ఎందుకని నేను నేను వాళ్ళని కాపాడుతున్నాను బీసీజీ ఫిలాసఫీ ఆఫ్ ఎల్ఐసి పాలసీ ఇంత రాంగ్ ఫిలాసఫీకే కానీ మనకు ఎక్కడైనా ఎంత అహంకారంతో నిండి ఉన్న ఫిలాసఫీ అది దాంట్లో రీజియన్ రిలీజియస్ కల్చరల్ ఉన్నది ఆ ఫిలాసఫీలో కదా ఉందా లేదా మీరు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏంటి మనం ఎవరిని పోషించము అందరినీ పోషించేవాడు ఒక్కడు పైవాడు వాడే పోషిస్తున్నాడు అందరినీ నేను పోషించేది ఏమీ లేదు నిజానికి నన్ను వాళ్ళు పోషిస్తున్నారు నేను ఇంటికి కాఫీ అందించి భోజనం వడ్డించి బొడ్డి నా పిల్లలకి తల్లి అయి ఇంటిని జాగ్రత్తపడితో నన్నే వాళ్ళు పోషిస్తున్నారు నన్ను నేను ఎవరిని పోషించట్లేదు అని వీడు అనుకున్నాడు అనుకోండి అప్పుడేముంటుంది పోషణం ఉంటుంది పోషణ ఉంటుంది కానీ భోక్త కర్త ఉండక మీకు ఏది అందంగా ఉంది కానీ కండిషనింగ్ ఎలా ఉంటుంది సమాజంలో నేను భోక్తను నేను కర్తను కాబట్టి ఎల్ఐసి పాలసీ నేను తీసుకుంటాను ఎందుకంటే మీరు భోక్తకి ఫియర్ ఉంటుంది అవుట్ ఆఫ్ ఫియర్ సి టేక్స్ ఎల్ఐసి పాలసీ ఎల్ఐసి కలిపి మనం మరో పాలసీ ఐఎం నాట్ ఇగ్నెస్ట్ ఎల్ఐసి థింక్ లైక్ దాట్ That, that becomes a meaningless political debate. That Swami TV is against LIC. Come on, that is not the point which I am talking about. I am not saying anything about LIC. That is incidental. Ipudu koda matamaya dissaatutay koorda. Politics la kanaparata koorda. Politics la alarm to distortion so, misinterpretation so, misquoting ni vannikoda kanaparata hai. Anyway, that is different than that. సో కాబట్టి నేను కర్తను కాను క్రియ ఉంటుంది క్రియ స క్రియ అంటే చలనము సర్వత్రా ఉంటుంది ఆ చలనమునందు మీరు మీ కామనలను భయములను ప్రవేశపెట్టి మీ యొక్క ఈగోయిటీ ఈగో అహంకారాన్ని ప్రవేశపెడితే అహంకారము భోక్తృత్వము కర్తృత్వము కలిపి అహంకారము ప్రవేశపెడితే ఆ క్రియ కర్మ అయినది క్రియ కర్మ అవుతుంది కర్మకి ఫలం ఉంటుంది క్రియకి ఫలం ఉంటుంది చలనానికి ఫలం ఉన్నది నది ప్రవహిస్తే దానికి ఆ నదీ దేవత నది ప్రవహిస్తే అక్కడ కర్త లేడు కాబట్టి ఫలమే ఉండదు ప్రవహిస్తుందంటే ఏది ఉంటే అది ఉంటుంది ఫలముంటో పని ఏమీ ఉండదు ఎనివే యుగా ది పాయింట్ కాబట్టి నా స్వరూపము కర్త భోక్త కాదు అని మనం తెలుసుకోవాలి సో కాబట్టి ఈ సృష్టిలో చలనం ఉంటుందే తప్ప కర్మ అనేది మన యొక్క ఊహ జనితము మాత్రమే ఆ చలనానికి మనము కర్తృత్వ భోక్తృత్వాలను జోడిస్తే కర్మ వచ్చింది తప్ప సహజంగా ఉండేది చలనము మాత్రమే ఆ చలనం ఎందుకుందంటే ప్రకృతి యొక్క ధర్మం అది ప్రకృష్టం కృతి ఇది ప్రకృతి అది ప్రకృతి యొక్క ధర్మం అది అది ఎప్పుడు ఉండడమే ప్రకృతి యొక్క ధర్మం ప్రకృతి నిరంతరము చలిస్తూ ఉండేదైతే మరి నా ధర్మమేమి అచలము చలనము లేకపోవటము నా స్వరూపము ఎందుకంటే ద్రష్ట ఎందు చలనము ఉండదు ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది ప్రకాశంలో చలనము ఉండదు చలనం అక్కడ ఉంటుంది ఆ ప్రకాశంలో స్టేజ్ మీద అందరు యాక్టర్సు యాక్ట్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ డైలాగులు చెప్తూ ఉంటారు వాళ్ళ ఎందుకు చలనం అంతేకాని ప్రకాశించే దీపము ఉండదు దీన్ని నాటక దీపము నాటక దీప ప్రకారం చ పంచదశులో ఒక పెద్ద సెక్షన్ ఉంది నాటక దీపం ఆ నాటక రంగం మీద దీపం ఉంటుంది దాంట్లో ఏ చలనము ఉండదు చలనం ఆ నాటక రంగం మీద పాత్రలకి ఉంటుంది అలాగే మనస్సు ఇంద్రియములు దేహము ఇవన్నీ కూడా చలిస్తూ ఉంటాయి వాటి పాత్రలను అవి ఉంటాయి నాటక దీపము సాక్షిగా నిలిచి ఉంటుంది నేను అట్టి సాక్షిని అని వీడు తెలుసుకుంటాడు తెలుసుకుంటే వాడికి ఆ గుణముల యొక్క చలనములకు అతీతమైనటువంటి ఈ ఆత్మతత్వము వలదో అది వీడు అనుభవానికి తెచ్చుకుంటాడు ఎప్పుడైతే గుణములకు ఆ ఎరుక అనే ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకుంటాడో అంటే అనుభవానికి తెచ్చుకుంటాడో అప్పుడు వాడు నా విలీనమైపోతాడు వాడికి ఈశ్వరుడికి తేడా ఏమీ లేదు ఎందుకంటే ఈశ్వరుడు గుణముల అతీతమైన చైతన్యమే ఈశ్వరుడు వీడు కూడా గుణముల అతీతమైన ఆ చైతన్య స్వరూపుడుగా విడి ఉంటాడు అంటే గుణాతీతుడైన జ్ఞానికి ఈశ్వరునకు భేదము లేదు ఇప్పుడు దేవాలయం ఉంది అక్కడ విగ్రహం ఉంది ఏమిటండి విగ్రహం ఏమిటండది వాట్ ఈస్ అని అడిగితే దేవుడు అది దేవుడు ఎలా అని అడిగితే దేవుడికి ప్రతీక అని మీరు చెప్పక తప్పదు అదేవిధంగా ఒక జ్ఞాని ఉన్నాడే గుణాతీతుడైన జ్ఞాని అంటే తన స్వరూపమును సాక్షాత్కరించుకున్న జ్ఞాని ఆ పరమేశ్వరుని యొక్క వ్యావహారిక రూపము అని మనం చెప్పాలి మరి పరమేశ్వరుడు అనగానేమి ఈ జ్ఞాని యొక్క పారమార్థిక స్వరూపమే పరమేశ్వరుడు ఎవరో అడిగారు ఏమంటే పరమేశ్వరుడు ఉన్నాడని ప్రూఫ్ అవుతాడు అడిగారు అడుగుతారు కదా మరి అడిగేవాళ్ళు అడిగితే దానికి సమాధానం ఎవరని చెప్పారు అంటే మరి వేదాంతలు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది లేకపోతే లోకంలో ఎవడెవడో ఎవేవో సమాధానాన్ని చెప్తాడు వర్షం పడుతోంది కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఒకటంటాడు అంటే వాడు అంటాడు వర్షం పడుతోంది కాబట్టి మేఘాలు ఉన్నాయని చెప్పాలి తప్ప దేవుడు ఉన్నాడని ఎలా చెప్తాడో వాడు కౌంటర్ క్వశ్చన్ వేస్తాడు ఇది ఈ చర్చ ఇలా నడుస్తూ ఉంటుంది బట్ అడిగారు దేవుడున్నాడని ప్రూఫ్ ఏమిటి అని అడిగాడు అడిగితే ఆత్మజ్ఞాని అనేవాడు ఒకడు ఈ లోకంలో ఉండడమే దేవుడు ఉండడానికి ప్రూఫ్ అని చెప్పాడు హౌ ఎందుకంటే ఆత్మజ్ఞాని పరమేశ్వరుని యొక్క వ్యావహారిక రూపము వ్యావహారిక రూపం ఉందంటే ఆ పరమేశ్వరుని ఉండి తీరాలి లేకపోతే ఇటువంటి జ్ఞాని ఈ లోకంలో ఉండడానికి అవకాశమే ఉండేది కాదు ఈయన ఉన్నాడు కనుక పరమేశ్వరుడు తప్పక గాలడు అయితే ఇప్పుడు పరమేశ్వరుడు అనగానేమి ఈ జ్ఞాను యొక్క యథార్థ స్వరూపమేది కలదో అదియే పరమేశ్వరుడు కాబట్టి ఆ నేను యొక్క యథార్థ స్వరూపం ఏది అదియే పరమేశ్వరుడు ఆ యథార్థ స్వరూపాన్ని ఏది కప్పివేస్తోంది అది మనకు అనుభవానికి రాకుండా ఏది చేస్తోంది ఏది చేస్తోందంటే మనకి దర్శనమిస్తున్నటువంటి ఈ చలనం ఏదైతే ఉండదో ఈ చలనము ప్రకృతికి చెందినది తప్ప నాకు చెందినది కాదు అని వీడు తెలుసుకోలేక ఈ చలనంలో సెలెక్టివ్గా ఇగో ఈ పర్టికులర్ చలనానికి నేను కర్తను నేను భోక్తను అని వీడు భ్రమపడుత కారణంగా మాత్రమే వీడి యొక్క యథార్థ స్వరూపం కప్పుబడిపోయి కర్త భోక్త జీవుడుగా వీడు బ్రతుకుని సాగిస్తున్నాడు ఎప్పుడైతే తన స్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వము లేవు అని తెలుసుకుంటాడో అప్పుడు వీడు కర్తా భోక్తా జీవ స్థాయిని విడిచిపెట్టి దానికి అతీతంగా పరమాత్మ స్థాయిని చేరుకుంటాడు అని ఈ శ్లోకం నేను చాలా చెప్పాను నిన్న రోజుంటా ఏ కథ మళ్ళీ ఈవేళ కూడా అరగంట సేపు దాని మీదనే చెప్పాను ఇప్పుడు భాష్యంతున్నాం నాణ్యం నాణ్యంలో నా అలా చేపెట్టండి అన్యం పట్టుకో నాతో ప్రారంభించకూడదు నాన్ని క్రియకి పెట్టాలి ఓకే నాని ప్రారంభించకూడదు అక్కడ భాష్యకారులు అలా ప్రారంభిస్తారు అప్పుడు ఎలా ఉంటుంది నకారాన్ని క్రియలో పడేయాలి అది సంస్కృత భాష యొక్క శైలి కాబట్టి అన్యం ఇతరము దేనికంటే ఇతరము కార్యకరణ విషయాకార గుణేభ్యర్తారం అన్యం అది గుణముల కంటే ఇతరమైన కర్తను వీడు చూడడు అంటే గుణములే కర్త తప్ప గుణముల కంటే ఇతరమైన ఆత్మను వీడు కర్తగా పొరపాటు పగడు అర్థమైందండి పొరపడ్డా పొరపడాలి ఎలా పొరపడాలి గుణముల కంటే అతీతమైన నేను కర్తము అని పొరపడాలి వీళ్ళు పొరపడ్డు అలాంటి పొరపాటు వీళ్ళు చెయ్యడు పొరపాటుని చెప్పి నా తిడుతున్నారు అక్కడ మీరు అది అర్థం చేసుకోవాలి కర్త ఎవరండి కర్త గుణములు మాత్రమే కర్త గుణముల కంటే ఇతరము గుణముల కంటే ఇతరమంటే ఆత్మను నుండి ఏం లేదు ప్రకృతి పురుషుడును ప్రకృతి ప్రకృతి పురుషుడున లేదు రెండే దీంట్లో ప్రకృతి తప్ప ఇతరము కర్త కాదు ఇతరం అంటే పురుషుడు అంటే ఆత్మ కాబట్టి గుణముల కంటే ఇతరమైనది అట ఆత్మచైతన్యం గుణములంటే ఏమిటండి చూడండి ఎదురుకుండా ఉన్నవి గుణములే లోపల ఉన్నవి గుణములే బోట్ మ్యాటర్ అండ్ మై ఆర్ గుణా ఎదుర్కొండ జగత్తుంది గుణములవి ఏమిటా గుణములు చూడండి ఫ్యాన్ ఉంది ఫ్యాన్ రెక్కలు తమో గుణము మెటీరియల్ కదా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది వాటి ఉంటుంది అవి తమో గుణము ఆ ఫ్యాన్ తిప్పే ఎనర్జీ ఉంది చూడండి అది రజవకుండా ఆ ఎనర్జీకి ఒక స్కీమ్ ఉంది ఒక సిస్టమ్ ఉంది ఆ పర్టికులర్ కాయిల్లో ఆ ఎనర్జీని ప్రసరింపజేసినప్పుడు అలా తిరుగుతుంది అది ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి తిరుగుతుంది కానీ ఎలక్ట్రో మ్యాగ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం మనం ఇదో అంటాం ఎలక్ట్రికల్ ఫోర్స్ పెడితే ఆ మ్యాగ్నెట్ గిరగిరా తిరుగుతుంది సంథింగ్ లైక్ దట్ ఆ ప్రిన్సిపల్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది అది సత్వగుణము ఆ జ్ఞానము సత్వగుణం కాబట్టి గుణములు ఎక్కడున్నాయి ట్యాలో ఉన్నాయి ప్రకృతి ఉందంతా కూడా గుణములు కళలు నిజానికి ప్రకృతి ఎదుర్కొండా ఉన్న ప్రకృతి గుణముల నుండి పుట్టినదియే ఎదుర్కొండా ఉండే జగత్తు గుణముల నుండియే పుట్టినది గుణాత్మకమైన ప్రకృతి నుండి పుట్టిందన్నా గుణముల నుంచి పుట్టిందన్నా ఒకటే కదండి స్వీట్లు దేని నుంచి పుట్టే ఆట షుగరు నెయ్యి పొలారెడ్డి స్వీట్స్ నేతి మిఠాయిలు ఏం నెయ్యి ఆట షుగర్ మూడు ఈ జగత్తది ఏం నుంచి పుట్టింది సత్వగుణం యజోగుణం తమగుణం అంటే ఓకే దాన్ని విష జ విషయాకార పరిణతేభ్యుగుణాత్మకమైన ప్రకృతి పరిణామాన్ని చెంది ఈ జగత్తు పుట్టినట్టు ఎలా అయితే నెయ్యి పంచదార ఆట పరిణామాన్ని చెంది స్వీట్ పుట్టినట్టుగా అలాగే ఇంకా మీరు లోపలికి రండి లోపలికి వస్తే దేహము తమోగుణము ఇంద్రియములు రజోగుణము మనస్సు సత్వము కాబట్టి ఇది కూడా దేహేంద్రియ మనస్సులు సంఘాతము ఇది కూడా గుణములే కాబట్టి చలనం ఎక్కడున్నది మీ సృష్టి చుట్టూ ఉండే సృష్టిలో గుణకార్యములైన జగత్తు చలనము గలదు గుణకార్యములైన దేహేంద్రియ మనస్సుల ఎందు చలనము గలదు ఎవండి వీటికి అతీతమైన ఆ సాక్షి చైతన్యము దాని మాట ఏంటే కబడ్దా దాని దాని ఎందు చలనము లేదు అది కష్ట కాదు భక్త కాదు అని వీడు దర్శిస్తాడు అది సంతం సో కార్య కరణ కార్య అంటే దేహము కరణ అంటే ఇంద్రియములు మనస్సు విషయా అంటే బయట ఉన్నటువంటి జగత్తులోని పదార్థములు ఇన్నింటిగా ఆ గుణములే పరిణతి చెందినవి ఆ గుణముల కంటే ఇతరమైన కర్త ఏదీ లేదు నా గుణముల కంటే ఇతరమైన పురుషుడు కర్త కాదు అని వీడు దర్శిస్తాడు యదా ఎప్పుడైతే యదా ద్రష్ట ఎప్పుడైతే ఆ విధముగా దర్శిస్తాడో వాడు జ్ఞాని విద్వాన్ సన్ వాడు జ్ఞాని వాడు ఈ పొరపాటు చేయడు ఏ పొరపాటు చేయడు అను పశ్యతి జాగ్రత్తగా శ్రవణ మలనాలు చేసి నిధుధ్యాసనం చేసి వాడు దర్శించాడు వాడి తత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఈ పొరపాటు చేయడు ఏమిటా పొరపాటు అదిగో ఆ గుణములు ఉన్నాయి కదండి ఆ గుణముల కంటే ఇతరమైన ఆత్మ కర్త అనే పొరపాటు వాడు చేయ గుణములే కర్త అంటే పాజిటివ్గా చెప్పకుండా నెగిటివ్గా చెప్తున్నారు ఏ పొరపాటు చేయడో చెప్తున్నారు ఎలా కరెక్ట్గా చూస్తాడో చెప్పచ్చు ఎలా కరెక్ట్గా చూస్తాడు కర్తృత్వం గుణములందు మాత్రమే గలదు అది కరెక్ట్గా చూడం పొరపాటు చేయకపోవడం అంటే పొరపాటు ఎలా ఉంటుంది కర్తృత్వము చైతన్యమునందు కలదు అనే పొరపాటు వాడు చెయ్యడు అంటే ప్రకృతిని పురుషుణ్ణి కలగాపులగం చెయ్యడు ఇది పురుషుడు ఇది ప్రకృతి ఇప్పుడు ఇది పెట్టాడు అనుకోండి ఎవరో ఇలా ఉండదు అలా కలగాపులగం చేయడు మరి ఎలా ఉంటాడు ఇది ప్రకృతి ఇది పురుషుడు కర్త ఎవరో ఇంకో కర్త భోక్త ఇదే భోక్త మరి నువేమిటే నేను చేతాను కొరే అది అది ఊపుతుంది నేను ఊపుతానంటే అదే అజ్ఞానం ఇంతే నీకు అర్థం అవటానికి అలాగే మరి పాఠం చెప్పడం అంటే తనుకుంటున్నారు ఏం భోజనం చేయడం తర్వాత ఏం పురాణం అనుకుంటున్నారు అందులో పురాణం అంటే నృసింహస్వామినిగా నంజుకు తింటానుగా ఫళ ఫళ ఫళ ఫళ స్తంభాలు పెరిగిపోయి ఎ ఎ ఎ ఎప్పుడైతే ఇక్కడ స్తంభం పలిగిందో భూ నభోంతరాళములు శబ్దములతో నిండిపోయినవి భూలోకమంతా కూడా శబ్దాలు నిండిపోతే ఏమిటండి ఇంత ఘోషిస్తోంది ఎక్కడి నుంచి ఈ ఘోష అని చెప్పేసి దేశాల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన వాళ్ళకి ఏమిటో అర్థం కాలేదు బ్రహ్మదేవుడు కూర్చో కూర్చుని పుస్తకం చూసుకుంటుంటే చెవిలు రింగుమని గళ్ళు పడిపోయిట్లాగే శబ్దం వచ్చేసి అయ్య బాబోయ్ నా బ్రహ్మలోకానికి ముప్పు వచ్చేసిందా ప్రళయం వచ్చేసింది కాబోలు నేను లెక్క తప్పు వేసుకున్నానేమో ప్రళయకాలం వచ్చేసి నా నా లోకం ఉరిగిపోతుంది పడిగిపోయి ముక్కలైపోతోంది నేను కూడా పోతున్నాను అని ఆయన భయపడిపోయినాడు ఆ శబ్దాన్ని అప్పుడు సరస్వతి అలా కంగారు పడకండి ఇది నృసింహస్వామి స్తంభాన్ని పొందగొడుతున్న శబ్దము అని చెప్పిందా చెప్తే అప్పుడు కొంచెం కుదుటపడి లేచి నిలబడి నృసింహస్వామికి దండం పెట్టడం ప్రారంభించినాడు అదే ఇంకా హార్మోనియం ఉంటే ఇంకా చెప్పలే కొంత గొప్ప తిప్పుకోవచ్చు హార్మోని లేకపోతే ఇంకా చెప్తూనే ఉండాలి హార్మోనియం ఉందనుకోండి కొంత గొప్ప తిప్పుకోవచ్చు ఇది బాగుందండి ఈ పద్ధతి అనివే నేను అలా చెప్తూ ఉంటాను ఎందుకు చెప్తానంటే మీరందరూ వివేకవంతులు మీ వివేకాన్ని ఉద్బుద్ధం చేయడం కోసం చూడండి తత్వాన్ని పట్టుకుండా కథలు దేవుడు అని చెప్పడం కోసం చెప్తూ ఉంటాను అనివే సో అలాంటి పొరపాటు ఈ జ్ఞాని చేయడు కాబట్టి జ్ఞాని మరి ఎలా పొరపాటు నా అను మరి ఎలాగా ఎలా చూస్తాడు కరెక్ట్గా చూస్తాడు కరెక్ట్గా చూడడం అంటే గుణా గుణా ఏ సర్వాస్థా సర్వకర్మణ కర్తం పశ్యతి అలా పుష్పడు చూడండి గుణములే కర్తలు కాబట్టి గుణములే కర్తలు అయితే ఒకడు మర్దరు చేశాడు ఇంకొకడు యజ్ఞం చేశాడు మర్దరు చేసింది గుణములే యజ్ఞము చేసింది గుణములైన ఎస్ మరి ఆ తేడా ఎందుకు వచ్చింది చూడండి మర్డర్ చేసింది తమో గుణ ప్రధానమైనటువంటి గుణము చేసింది తమోగుణ ప్రధానమైన మనస్సులో హింస అనేటువంటి థాట్ పెరుగుతుంది అక్కడి నుంచి రజోగుణము అది ఆపరేషన్లో పెడుతుంది దానికి కావాల్సిన ప్లానింగ్ అంతా కూడా సత్వగుణము ఏర్పాటు చేస్తుంది మర్డర్ అంటే మాటలు కాదు దానికి పెద్ద ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ చేయాలంటే దానికి తెలుగుదాటలు ఉండాలి లేకపోతే అదే వీడి చేసిన మర్డర్ వేళ వీడి కళ్ళ ముందే ఉండి ఇట్లాగా మర్డర్ చేసి పావు గంట కాకముందే పోలీసులు వచ్చి పట్ల పోయిట్లా ఉంటే వాడికి తెలికేటర్ లేకుండా చేశాడని అర్థం ఇప్పుడు అసత్యం పలికే కూడా గోడ కట్టినట్టు అసత్యం పలకారు అంతేగాని అసత్యం పలికి ఇటు చూసి వేలమహం వేసి ఇంట్లో ఉండకూడదు ప్లానింగ్ ఉండాలి అది సత్వం అదే యజ్ఞం చేశాడు అనుకోండి సంకల్పం మనస్సులో పవిత్రమైన హృదయం సత్వగుణ ప్రధానమైన హృదయంలో సంకల్పం పుట్టాలి చేతులతోటి కర్మ చేయాలి దేహము సహకరించాలి పదార్థములన్నీ కూడా తమోగుణ ప్రధానములే కాబట్టి యజ్ఞం చే యజ్ఞానికి కర్త ఎవరు గుణములు మర్డర్ చేస్తే కర్త ఎవరు గుణములు చైతన్యము యజ్ఞానికి కర్త కాదు మర్డర్కి కర్త కాదు అటువంటి జ్ఞానమును దర్శించే మహాత్ముడు ఎలా ఉంటానో తెలుసు సాధు స్పతి పాపేషు సమబుద్ధిని విశిష్య సత్పురుషుల్ని చూస్తాడు చూస్తే ఆ గుణముల మేళ వింపు వల్ల మంచి మంచి కర్మలు జరుగుతున్నాయి అని తెలుస్తూ ఉన్నాం దుష్టుల్ని చూస్తాడు గుణముల మేళ వింపు వల్ల చెడు కర్మలు జరుగుతున్నాయి అని తెలుస్తూ ఉన్నాం ఉన్న చైతన్యము అక్కడ ఉన్న చైతన్యము రెండు కూడా కర్తలు కావు నిజానికి అవి రెండు కానీ కావు రెండు ఒకటే ఈ ఫ్యాన్ తిరుగుతోంది తప్ప ఎలక్ట్రిసిటీ తిరగట్లేదు ఆ ఫ్యాన్ తిరుగుతో ఉండే తప్ప ఆ ఎలక్ట్రిసిటీ తరగట్లేదు అంటే అవన్నీ మీ ఫ్యాన్లు వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ అనే వచ్చింది కానీ మరి ఆ ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ ఉంటాయా ఒకే ఎలక్ట్రిసిటీ ఉంటుందా ఒకే ఎలక్ట్రిసిటీ